జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శన్మోతుదనం శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గురుపరంపరా సదోంశాస్ ఇదంత్ వ్యవ్యం స వా ఏష పురుషోన్నరసమయ్వాదన్నరసమయా అన్యోంతర ఆత్మాణమయ తస్మాత్ అంతర ఆత్మా మనోమయ తస్మాత్ అంతర ఆత్మా విజ్ఞానమయ వికారాథే మయ ప్రవాహే సతి ఆనందమయ అకస్మాత్ అర్ధజరతీయన కథమివ మయత్యాం బ్రహ్మ విషయ పుచ్చబ్రహ్మవాద ఆరంభం చేస్తూ ఉన్నాము సవాష అన్నరసమయ అని చెప్పి అన్నమయకుశాన్ని ప్రతిపాదించిన తరువాత అది అదే బ్రహ్మగా ప్రతిపాదించి వెంటనే తస్మాద్ ఏ తస్మాదన్నర సమయాత్ అన్యోంతర ఆత్మ ప్రాణమయ దీనికంటే ఆంతరమైనది ఆంతరము అంటే కారణము సూక్ష్మము అలా అలా చెప్పచ్చు కార్యం దృష్ట్యా కారణం ఆంతరం స్థూలం దృష్ట్యా సూక్ష్మం ఆంతరం ఆ విధంగా ఈ అన్నమయ అన్నమయము కంటే ఆంతరమైనది ప్రాణమయము అంటే అన్నమయానికి ప్రాణమయం కారణమవుతుంది అన్నమయము స్థూలమైనప్పుడు ఆ ప్రాణమయం సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అన్యోంతర ఆత్మ ప్రాణమయ ఇప్పుడు ఆత్మ బ్రహ్మ బ్రహ్మను చెప్తాను ప్రతిజ్ఞ చేసి అన్నమే బ్రహ్మ అని చెప్పి అన్నం బ్రహ్మ ఏంటి యజానాథ్ అన్నమే బ్రహ్మ అని చెప్పి దానికంటే ఆంతరమైన ఆత్మ అన్యహ మరి ఒకటి గలదు అని ఎప్పుడు ఆత్మాన బ్రహ్మాన్న ఒకటే అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఈ మొదట చెప్పిన ఆత్మ గౌణ ఆత్మ అవుతుంది దాని వ్యవస్థది అరుంధతి దర్శన న్యాయంలో మొట్టమొదట అరుంధతిని చూపిస్తానని చెప్పి ఒకటి చూపించి ఇది కాదు ఇంకొకటి చూడు అంటే ఆ మొదటిది అరుంధతి అని చెప్పినప్పుడు మళ్ళీ వెంటనే అది కాదు ఇంకొకటి చూడమన్నప్పుడు ఆ మొదట చెప్పి అరుంధతి అని చెప్పిన మాట గౌణ అరుంధతి ముఖ్యరుంధతి కాదు సరిగ్గా అదేవిధంగా ఇక్కడ కూడా అన్నమయము గౌణ బ్రహ్మ ప్రాణమయమే బ్రహ్మ అని చెప్పారు మళ్ళీ తర్వాత తస్మాత్ అన్యోంతర ఆత్మా మనోమయ సో ప్రాణమయము క ప్రాణమయము ఆత్మ ప్రాణమే బ్రహ్మ ఆత్మ ప్రాణో బ్రహ్మేటి యజానాథ్ అని చెప్పి మనం ప్రాణమే బ్రహ్మ అని అనుకునే లోపల మళ్ళీ అన్యోంతర ఆత్మ మనోమయ అని మనో మనోమయము దీనికంటే ఆంతరము అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని ప్రాణము గౌనమైపోతుంది మళ్ళీ మనస్సు ముఖ్యములా అనిపిస్తుంది విత్ స్మాల్ కాంటెక్స్ట్ మనస్సు ముఖ్యమవుతుంది ప్రాణము గౌనమవుతుంది మళ్ళీ అన్యోంతర ఆత్మ తస్మాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ దానికంటే కూడా ఆంతరమైనది విజ్ఞానమయము అని చెప్పడం చేత మనస్సు గౌనమైపోతుంది విజ్ఞానమయము అది ప్రధానమవుతుంది మళ్ళీ అంతకంటే కూడా ఆనందమయ దగ్గరకు వచ్చాం ఈ విధంగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయముల యొక్క ప్రవాహం ఏదైతే కలదో ఈ ప్రవాహంలో మనకి కొన్ని అంశాలు అది అంతరం అని చెప్పి దాన్ని బ్రహ్మగా ప్రతిపాదించినా కూడా వాస్తవంగా అది అబ్రహ్మ అయిపోతూ ఉంటుంది గౌణ బ్రహ్మన్నా అబ్రహ్మన్నా ఒకటే అవుతూ ఉంటుంది కానీ ఆనందమైన దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం ఇది గౌణ కాదు ఇది ముఖ్య ఆ పూర్వ పూర్వ పర్యాయముల ఎందు మయశానికి వికారము అర్థం ఆనందమైన దగ్గరికి వచ్చేప్పటికి వికారమని అర్థం చెప్తే ముఖ్య బ్రహ్మ ఎలా అవుతుంది వికారమేదో అది గమనం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడకు వచ్చేప్పటికి వికారార్థం మానేసి ప్రాచుర్యార్థం చెప్పి ఇది దీన్ని ముఖ్య బ్రహ్మ అని చెప్పడము ఇది అర్ధజలతీ న్యాయము కాబట్టి అంతవరకు ఇది ప్రవాహం అనేది ఉంటుంది ఆ ప్రవాహంలో మయట్టు యొక్క ఏ అర్థంలో మయట్టు వాడబడినదో నాలుగు పర్యాయాలలో ఐదో పర్యాయం దగ్గరికి వచ్చేప్పటికి బుద్ధి ఆ అర్థంలోనే ఫిక్స్ అవుతుంది అలా కాకుండా సడన్గా దాని అర్థం మార్చేసి మీరు కొత్త అర్థం చెప్పుకోవాలి అన్నట్లయితే అది ఆ ప్రవాహ పద్ధతికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆనందమయం దగ్గర కూడా మయట్టికి వికారార్థాన్ని చెప్పాలి తప్ప ప్రాచుర్యార్థాన్ని చెప్పి దాన్ని ముఖ్య బ్రహ్మ చేసే ప్రయత్నము తగదు కుదరదు కాబట్టి ఆనందమయము కూడా గౌణ బ్రహ్ రెంబ్జెక్షన్స్ ఒకటి మయట్టికి వికారార్థం మానేసి సడన్గా ప్రాచుర్యార్థం చెప్పడం ఒక అబ్జెక్షన్ రెండవది నాలుగు గౌణ బ్రహ్మలే అయ్యి ఆ నాలుగింటి పక్కన అదే ప్రవాహంలో వచ్చిన ఆనందమయము సడన్గా ముఖ్య బ్రహ్మ అన్నది అది రెండవ అబ్జెక్షన్ సో రెండు విధాలుగా కూడా అంగీకారము కాదు అని దాన్ని సిద్ధాంతంగా చెప్తున్నారు దీని మీద ఇంతవరకు ఆనందమయమే బ్రహ్మ అని వాదించినటువంటి పూర్వ ఇప్పుడు పూర్వపక్ష ఇంతవరకు ఎవరు సిద్ధాంతంకున్నామో వాడు కాస్త పూర్వపక్ష అయిపోతుంటాడు కాబట్టి ఇంతవరకు చాలా ఉత్సాహంతో ఆనందమయమే బ్రహ్మ అని చెప్పి ఇప్పుడు ఆనందమయం బ్రహ్మ కాదు ఏది బ్రహ్మ ఇంకా చెప్పలేదు ఆనందమయం బ్రహ్మ కాదు అది గౌన అని అని ప్రతిపాదించేప్పటికీ పూర్వపక్షి అంటే ఇంతవరకు సిద్ధాంతిగా ఉన్నటువంటి వాడు పూర్వపక్షి అయ్యాడు కనుక ఆ పూర్వపక్షి ఇప్పుడు అంటున్నాడు అంటే సడన్గా అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్నాయి సడన్గా ప్రతిపక్ష నాయకుడు అయినట్టుగా అయిపోయింది ఇక్కడ దట్ సమ్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎథింగ్ హ్యాపెండ్ సో అందాము మాంత్రవర్ణిక బ్రహ్మాధికారాత్ ఇది చే ఆర్గ్యుమెంట్ కుదరదు ఆనందమయం బ్రహ్మే ఎందువల్ల అంటే చూడండి అధికారము అధికారము అంటే ప్రకరణము అని అర్థం ప్రకరణాన్ని బట్టి మనం తాత్పర్యాన్ని నిర్ధారిస్తాము అదొక లక్షణం శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య అని ఆరు లింగాలు తాత్పర్య లింగములు ఉంటాయి ఇక్కడ ఈ వాక్యాల యొక్క తాత్పర్యమేది అని మనం ఆలోచించేప్పుడు ఆ ప్రకరణం కూడా దోహదపడుతుంది ఇక్కడ దేని ప్రకరణం ఏ దేని ప్రకరణము చూడాలి అంటే మీరు ప్రారంభంలోకి వెళ్ళండి ప్రారంభంలో వెళ్ళండి బ్రహ్మ విదోతి పరం పదేశాభ్యుక్త అంతవరకు బ్రాహ్మణం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితంగుహాయా పదమే వ్యోమం సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా పశ్చితే ఐతి వచ్చే వరకు అది మంత్ర మంత్రానికే మంత్రవర్ణము అని మంత్రమున మంత్రవర్ణమునా ఒకటే మంత్రము యొక్క పదములు వర్ణములు అంటే పదములనర్థం వర్ణాహ పదం ఇది వాక్యం వర్ణములు అంటే పదములనర్థం పదములు అంటే అర్థం కాబట్టి బ్రాహ్మణం ఉపక్రమం చేసింది బ్రహ్మజ్ఞానము గలవాడు మోక్షములు పొందుము బ్రహ్మవిత్ పరం ఆప్నోతి తదేషాభ్యుత్త తత్ తస్మిన్ ఆ ఏషా అంటే ఈ ఈ మంత్ర సముదాయము ఈ శృతి అభ్యుక్త ఈ చెప్పబడి ఉన్నది అని ఒక మంత్రాన్ని చెప్పింది దాన్ని మంత్రవర్ణము అని అంటారు నాలుగు మంత్రం పూర్తయిందని మనకు ఎలా తెలుస్తుంది ఇతి అనే శబ్దాన్ని బట్టి మంత్రం పూర్తయిందని తెలుస్తుంది మంత్రం పూర్తవుగానే ఏదస్మాత్ ఏకస్మాత్ ఆత్మనా ఆకాశ సంభూత ఇత్యాది మళ్ళీ బ్రాహ్మణమేది మంత్రము బ్రాహ్మణము అంతా కలగాపులకంగా ఉంటాయి ఇది యొక్క లక్షణం ఎనివే ఆ ఇతిని బట్టి దాన్ని ఈ మంత్రవర్ణంలో టాపిక్ ఏమిటి బ్రహ్మ బ్రహ్మ టాపిక్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మను తెలుసుకున్నప్పుడు ఫలము కూడా బ్రహ్మణ విపస్థితి సో ఏకాలమునందు సకల కామావాప్తి అంటే ఆనందమును పొందుక అనే ఫలాన్ని కూడా చెప్పారు మంత్రవర్ణమును బట్టి అది బ్రహ్మ ప్రకరణం ఆనందమయం ఏ ప్రకరణంలో ఉంది బ్రహ్మ ఉంది కాబట్టి బ్రహ్మ ప్రకరణంలో చెప్పబడిన ఆనందమయము బ్రహ్మే అవుతుంది అని పూర్వపక్షం సో మాంత్రవర్ణిక బ్రహ్మ అధికారా మంత్రవర్ణమునకు చెందిన బ్రహ్మ యొక్క ప్రకరణంలో ఉండబట్టి ఆనందమయము బ్రహ్మయే అవుతుంది కదా అంటే నా కాదు ఎందుకంటే అన్నమయాదీనామపి తర్హి బ్రహ్మత్వ ప్రసంగ అవునండి మీరు బ్రహ్మ ప్రకరణంలో ఉంది కాబట్టి ఆనందమయం బ్రహ్మ అంటే అన్నమయం కూడా బ్రహ్మ ప్రకరణంలోనే ఉంది ప్రాణమయము మనోమయము విద్య అవన్నీ కూడా బ్రహ్మ ప్రకరణలో అవి బ్రహ్మవచ్చు కానీ మీరు ఏమని చెప్పారు అవి బ్రహ్మ కాదని చెప్పారు కదా కాబట్టి ప్రకరణము ప్రయోజకం కాదు ప్రకరణ ఈ సందర్భంలో ప్రకరణాన్ని బట్టి ఆనందమయం బ్రహ్మ మీరు చెప్పలేదు ఎందుకంటే ప్రకరణాన్ని బట్టి మీరు చెప్పడానికి పూనుకుంటే ఆనందమయ్యంతో పాటుగా ఇంకో నాలుగు క్యాండిడేట్స్ ముందుకు వస్తాయి ఓకే కాబట్టి అది ఆ ఆర్గ్యుమెంట్ వర్క్ అవుతుంది ఈ సందర్భంలో ఓ అంటే పౌరపక్షికి సిద్ధాంతికి బైనరీ మెథడ్ డిస్కషన్ ఆర్ డైలాగ్ వైల్ట్ చేసుకొని ఇంకొక ఆయన ఒక కాంప్రమైజ్ ఫార్ములాగా ఏదో చెప్తాడు ఆయన ఏకదేశీ అని అంటారు అంటే మెథడ్ ఆఫ్ టీచింగ్ వీళ్ళందరూ మనుషులందరూ అలా ఉన్నారని మీరు అనుకోద్దు మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇప్పుడు కూడా డైలాగ్ మెథడ్లో టీచ్ చేసినట్లయితే అది మనస్సుకి బాగా వస్తుందని అలా టీచ్ చేస్తారు సో అతే వస్తుంది విషయ ఆహా ఎవడో ఒక ఆయన ఎక్కన ఆహా ఏకదేశీ అని ఒక ఆయన ఇలా సజెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక నాట్లో పడ్డం కదా ఒక ఇబ్బందిలో పడ్డాం కదా ఇప్పుడు ఆనందమయం బ్రహ్మాని ఒక నిర్ణయానికి వచ్చి కూర్చుని లోపల ఇదంత్రేహ వక్తవ్యం అని దాన్ని నాకాఫ్ చేసి దాని మీద సీరియస్ అబ్జెక్షన్స్ పెట్టి కూర్చోబెట్టారు బ్రహ్మ ఏమిటో చెప్పాలి బ్రహ్మ ప్రకరణం అని తెలుస్తూనే ఉంది దాని మీద ఒక అభిప్రాయం యుక్తం అన్నమయాదీనాం అబ్రహ్మత్వం అయా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయములు బ్రహ్మలు కాజాలము అవి బ్రహ్మలు కాకుండా ముక్తియుక్తంగా ఉంటుంది మీరు అలా అడ్డగోలుగా మాట్లాడకండి ఆనందమయం బ్రహ్మ ప్రకరణలో అని చెప్పబోతే ఇగో ఇవన్నీ కూడా మీరు అలా అడ్డగోలుగా మాట్లాడద్దు అన్నమయాదులకు బ్రహ్మత్వం కుదరదు ఆనందమయానికి కుదురుతున్నాయి ప్రకరణలో ఉన్నా కూడా బ్రహ్మమయత్వం కుదర బ్రహ్మత్వం కుదరదు వాటికి ఎందుకంటే తస్మాత్ తస్మాత్ ఆంతరస్యాంతరస్య అన్యస్యాన్యస్య ఆత్మన ఉచ్యమాన స్వాత్ చూడండి ఇక్కడ ఈ ప్రకరణంలో మీరు గమనించదగ్గ ఒక అంద ఒక స్వారస్యం ఒకటి ఉంది అదేమిటంటే బ్రహ్మ ఆత్మ సమానార్థక పదాలుగా వాడతారు అసలు ఏమాత్రం తేడా ఉందని సూచన కూడా కనపడుతుంది ఆ మంత్రం కూడా అలాగే मंत्री सत्यम ज्ञात ब्रह्म अदलपे आह्मस्वरूप मंत्रवर्ण आईन वस्मा तस्दात्मन आकाशसंभूत आई आत्मी आकाशम आविर्भव चीजेंत्म अंत तस्मा आने प्रणौमति ई अने प्रणविटी सर अर्थम पेपर इनकेटर తస్మాత్ అంటే ఆ అంటే దూరమునందున్నదాన్ని పరామర్శ చేస్తుంది ఏ తస్మాత్ అంటే ఈ అంటే పక్కనే ఉన్నదాన్ని పరామర్శ చేస్తుంది తస్మాత్ ఏ బ్రహ్మను తెలుసుకుంటే మానవుడు మోక్షాన్ని పొందుతాడో అట్టి ఈ ఏ బ్రహ్మ అయితే జ్ఞానమనంతం అని నిర్వ లక్షణము చెప్పబడినదో అట్టి ఈ ఆత్మన అదే ఆత్మ అంటే బ్రహ్మ కదా ఒకటే బ్రహ్మకి ఆత్మకి సుపరాము తేడా లేదు ఏదో కొంచెం తేడా ఉంది మోక్షం వచ్చాక కలిసిపోతాయి ఎంతవరకు తేడాగా ఉంటాయి అని ఇటువంటి హాఫ్ హార్టెడ్ అద్వైతం పనికిరాదు సో దేర్ ఈజ్ అప్ నో డివిజన్ ఆఫ్ ఎనీ కైండ్ బిట్వీన్ ఆత్మ బ్రహ్మ ఆ విషయం మనకి ఈ ప్రకరణలో స్పష్టంగా ముందుకొస్తూ ఉంటుంది భాష్యకారులు కూడా నిశ్శంకంగా ఆత్మాని వాడేస్తారు ఓ చోట బ్రహ్మసూత్ర చతు సూత్రలో ప్రకరణ వస్తుంది మనం బ్రహ్మ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆత్మ అంటావు అని అంటే వెంటనే సమాధానం చెప్తారు ఆత్మాచే బ్రహ్మ ఆత్మ అంటే బ్రహ్మ రెండింటినీ మనం సమా రామో దాశరథి అంటే దాశరథి దాశరథి అంటే రాముడు ఇంకా మళ్ళీ దాంట్లో మీరు పని కట్టుకుని అద్వైతాన్ని ఏకత్వాన్ని స్థాపించాల్సిన పని ఒక గమనించదగ్గ విషయం కాబట్టి అన్నమయాదుల్ని పట్టుకునే బ్రహ్మ అవి కూడా బ్రహ్మలవుతాయండి అని నువ్వు మా మీద అటువంటి విసురులు విసరవద్దు నువ్వు ఎందుకంటే అవి బ్రహ్మలు కావు తస్మాత్ తస్మాత్ ఆంతరస్య ఆంతరస్య అన్యస్య అన్యస్య అన్నమయము దానికి ఆంతరము మరి ఒకటి దానికి ఆంతరము మరి అలా నాలుగుంటికి చెప్పుకుంటూ వచ్చారు ఆనందమయానికి అలా చెప్పలేదు ఆ తేడా స్పష్టంగా కనపడుతోంది దాన్ని మేము ఆనందమయం బ్రహ్మ అంటున్నాం తెలియక బ్రహ్మ అంటలేదు అని దాని మీద ఒక అబ్జెక్షన్ లవచిస్తున్నారు ఆనందమయాత్మో ఈ విచారం వల్ల చక్కటి వివేకం వృద్ధి చెందుతుంది ఇది కేవలం పాండిత్యం కోసం చేస్తున్న విచారం కాదు కొంత టెక్నికాలిటీ ఉంటుంది పాండిత్యంలాగా కూడా అనిపిస్తుంది కానీ మనం ప్రేమతో కనుక విచారం చేసినట్లయితే వివేకం ఎందుకంటే ఈ ప్రకరణం అంతా అయ్యేపటికి ఇంకా అన్నమయాన్ని పట్టుకుని ఆత్మ అనుకోవడం అది ఎలా ఉంటుందంటే చాలా సందర్భంగా ఉంటుంది ఇది బాగా హేమరాన్ హేమరాన్ అన్నట్టుగా వివేకం బాగా దృఢపడుతుంది అన్నమయము ఇంకా ఆత్మ ఎన్నటికీ కాదు అనే ఆ అందుకోసం ఇటువంటి విచారం చేస్తారు కనుక ఆనందమయాత్తు నశ్చితన్య ఆంతర ఆత్మ ఉచ్యతే ఆనందమయము దగ్గరకు వచ్చాక ఆనందమయం కంటే మరి ఒక ఆనంతర ఆత్మ ఉన్నది అని ఎక్కడనే ఉండే వాక్యం లేదు కాబట్టి ఆ తేడా స్పష్టంగా మిగతా నాలుగు వర్సెస్ వన్ ఆ తేడా స్పష్టంగా ఉంది సో ఆ స్ప ఆ కనపడుతూ అంచేతనే ప్రవాహంలో పడిందని నువ్వు ప్రవాహంలో ఉన్నా కూడా ఆ వివేచన స్పష్టంగా కనపడుతూనే ఉన్నది ఆనందమయస్వ బ్రహ్మత్వం కాబట్టి ఆనందమయాన్ని మనం బ్రహ్మణాలు నువ్వు ఆనందమయం కూడా బ్రహ్మ కాదనేస్తే ఓ ప్రమాదం ఉంది ఎక్కడో చోట బ్రహ్మను సెటిల్ చేయాలి కదా ఆనందమయం బ్రహ్మ అవుతుందని ఎదురు చూస్తూ వచ్చి ఇది బ్రహ్మ అని లోపల అది కూడా నువ్వు బ్రహ్మ కాదంటే దానివల్ల అనేక దోషాలు వస్తాయి ఏమిటంటే అన్యథా ప్రకృత ప్రక్రియా అన్యథ అన్నమయానికి కూడా బ్రహ్మత్వాన్ని స్వీకరించకపోతే దాన్ని కూడా గౌణ బ్రహ్మ లేక అబ్రహ్మని చేసి పెట్టినట్లయితే అప్రకృత ప్రసక్తి అని రెండు దోషాలు తరుచుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆనందమయాన్ని మీరు బ్రహ్మ కాదనేస్తే ఇంకా బ్రహ్మ లేదు అక్కడ తెలియనో బ్రహ్మ అయిన ఆనందమయమే ఉంది అది బ్రహ్మ కాదంటు ఇంకా తెలియనో బ్రహ్మ ఎదరెదరు ఇంకా అన్యోంతర ఆత్మ ఇంకేం లేదు కాబట్టి స్టార్టింగ్ ప్రకరణం ఏమిటి బ్రహ్మ ప్రకరణ బ్రహ్మ ప్రకరణాన్ని తీసుకొచ్చి బ్రహ్మ కానిదానితో పరిసమాప్తి చేయటం అది ప్రకృత హాన బ్రహ్మ ప్రకరణ బ్రహ్మతో మొదలుపెట్టి బ్రహ్మ కాదని అన్నవు కదా ఆనందమయం అదేదో మరొకటి కాబట్టి మరో దానిలో పర్యవసానం చేయటం చర్చ అంతా తీసుకెళ్లి అబ్రహ్మలో పర్యవసానం చేసాం అన్నమయంతో మొదలుపెట్టి దానికంటే అంతరం దానికంటే అంతరం అని చెప్పి చెప్పి చెప్పి ఓ దానిలోకి తీసుకొచ్చి అది బ్రహ్మ కా అనే దానిలోకి తీసుకొచ్చి దానితో పర్యోగసానం చేసి వదిలిపెట్టడం దీన్ని ప్రకృత హానము అంటారు అప్రకృత ప్రసక్తి సో బ్రహ్మ ప్రకరణమును మొదలుపెట్టి అల్టిమేట్గా వీ ఎండప్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ బ్రహ్మ సో బ్రహ్మని విదిలిపెట్టేశాము అబ్రహ్మని పట్టుకున్నాము అది ఆ రకంగా అలా ఉంటుంది మహాకూటమిలో ఉంటానని చెప్పి మహాకూటమిని వీదిలిపెట్టేసి ఎండిఏని పట్టుకుంటే ఎలా ఉందో అలా ఉంటుంది సంథింగ్ సిమిలర్ టు ఏది పట్టుకున్నామో దాన్నే పట్టుకు వెళ్ళాడు గల కానీ అలాగే చిత్తజీవులు వృత్సేవాడికి వీళ్ళు మరో చెందితే ప్రకృత హానము అప్రకృత ప్రసక్తి అంటే దృష్టాంతం సామాజిక జీవనాన్నించి దృష్టాంత కాబట్టి అలా చేయకూడదు అది దోషం ఆ దోషాన్ని మనం చేయకూడదు సో ఎంతో ప్రారంభించామో దాన్నే కొనసాగించాలి దానిలోనే పర్యవసానం చెందాలి ఈ దోషాలని నివారణ చేయాలి అంటే ఆనందమయము బ్రహ్మ అని చెప్పక తప్పదు ఇదంతా పూర్వపక్షం ఉండవే ఇప్పుడు దీని మీద సమాధానం చెప్తున్నారు అత్రోచ్యతేపి అన్నమయాదిభ్య ఇవ్వ ఆనందమయాత్ అన్యోంతర ఆత్తి నూయతేమయ్రహ్మత్వం ఇది సిద్ధాంతం ఇది అల్టిమేట్ అనాలసిస్ అల్టిమేట్ కంక్లూషన్ నువ్వు చెప్పింది వాస్తవమే అన్నమయాదుల సందర్భ పర్యాయాలలో ఆంతరం బ్రహ్మ ఆంతర ఆత్మ అని చెప్పబడిన పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి ఆనందమయం దగ్గర లేదు ఖాయమే దాంతో సందేహం లేదు అయినప్పటికీ కూడా కేవలము అన్యోంతర ఆత్మ అని లేదు కాబట్టి ఆ బేసిస్ మీద అన్యోంతర ఆత్మ దీనికంటే ఆంతరమైనది అనేది లేదు గనుక ఆ బేసిస్ మీద ఆనందమయాన్ని బ్రహ్మ అని చెప్దాము అనేది కూడా అది అంగీకారం కాదు ఎందుకంటే ఎనందమయం ప్రకృత్యూయతే తియమే వశిర మోదో దక్షిణ పక్ష ప్రమోదత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట విజ్ఞానమయము కంటే ఆంతరము ఆనందమయము అని చెప్పి ఆ ఆనందమయాన్ని ఉద్దేశించి ఈ విధంగా వర్ణించబడింది ఆనందమయాన్ని ఉద్దేశించి ఇలా వర్ణించారు ఏమైనా వర్ణించారంటే తస్య తస్య అంటే ఆనందమయస్య అని పేరు ఆనందమయమునకు శిరస్సు అంటే ప్రతిదాన్నే ఒక పక్షిగా కల్పన చేయటం ఇక్కడ పద్ధతి ఐత్రియం కదండి తిత్తిరి అన్నదే పక్షి తిత్తిరి పక్షి ఆ మహర్షి పేరే పక్షి పేరు మరో పక్షులు పశువులు పేర్లు పెట్టుకునేవారు అదో అదో అలా ఎందుకు ఇప్పుడు దేవుడు పేరు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు దేవుడు పేరే పెట్టుకునేవారు వాళ్ళు ఏదో మరో పేరు పెట్టుకున్నారు అనుకున్నారు వాళ్ళు సకల ప్రాణులైందో దేవుణ్ణి చూసేవారు అంచేతనే మీకు కొంచెం వినడానికి ఆశ్చర్యం అనిపించిన శునక అనే పేరు పెట్టుకున్నాడు ఒక ఆయన శునకము అంటే కుక్క శునక అపత్యం షౌనక శౌనక మహర్షి ఆయన శునకం పేరు పెట్టుకున్నాడు అలాగే మండూకం పేరు మాండూక్య అలాగే తిత్తిరి అనే పక్షి ఈ రోజుల్లో తిత్తిరి పక్షి చాలా మంగళకరం ఏమో ఏమంగళమో ఏమో అది ఆ మహర్షి పేరు ఆ మహర్షి పేరు మీదే మనం చదువుకునే వేదవంతం ఉంది తైతిరిగా తిత్తిరి అమంగళం అంటే ఇంకేం చెప్తాం ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎ బిలీఫ్ తప్ప ఏది అమంగళం ఏం కాదు మనం చేసి తప్పు పనులు అమంగళం తప్ప ఆ పక్షి కూత కూస్తే అది అమంగళం ఏంటండి ఎవరు చెప్పేటండి మనం తప్పు పనులు చేస్తే అది అమంగళం అవుతుంది అంతేగాని పక్షి కూత అమంగళము కాదు మంగళము మంగళమని చూడగలిగితే శుభదృష్టి ఉంటే మంగళమే అవుతుంది ఓ రకంగా ఎనీవే సో ఆ పక్షి సందర్భం కనుక ఉపనిషత్తులో పక్షితో పోలుస్తారు పక్షి సంద పక్షి పేరుతో ఉన్న రిషి కనుక పక్షితోటి పోలితారు అలాగే మీరు గరుత్మంతుడు పక్షి ఈ పక్షికి గరుత్మంతుడనే పక్షికి సుపర్ణహ అని పేరుంది శోభనమైన రెక్కలు గలవాడు స్వర్ణం అంటే రెక్క సుపర్ణోసి గరుత్మాన్ అనే మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలన్నీ కూడా ఎదుర్వేదంలోనే ఉన్నాయి ధైత్రీయంలోనే ఎందుకంటే పక్షితోటి పోలిక ఎంతసేపటికి పక్షి చుట్టూ తిరుగుతుంది తైతి కనుక ఆ పక్షితో పోల్చేపుడు పక్షికి తల ముందు భాగము తోక కుచ్చము కుదిరెక్క ఎడపరెక్క నాలుగు కాబట్టి ప్రతిదాన్ని ఆ విధంగానే బోధిస్తారు త్రిసుపర్ణ మంత్రాలు ఉన్నాయి అవి వాటి మంత్రాల పేరు కూడా సుపర్ణ సుపర్ణ అంటే పక్షి మూడు బ్రహ్మ మేధవా మధుమేధవా అని ప్రారంభం అవుతాయి అది కూడా బ్రహ్మని బోధించేవే ఆ బ్రహ్మనే పక్షిగా బోధిస్తారు అక్కడ సుపర్ణం సో ఏ బ్రాహ్మణ స్త్రి సుపర్ణం పఠంతి అని ఎట్సెట్రా కాబట్టి ఇక్కడ పక్షి యొక్క ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రకరణం ఆ పక్షితో పోల్చు ఇక్కడ ఆనందమయాన్ని కూడా పక్షితో పోలుస్తారు విజ్ఞానమయం పక్షితో పోల్చారు ఎవ్రీథింగ్ వాజ్ కంపేర్డ్ విత్ బర్డ్ సో తస్య ప్రియమేవ శ ప్రియము అంటే మనం ప్రేమించే వస్తువుని చూస్తే కలిగే సుఖానికి ప్రియము అని పేరు మనం ఇష్టపడే వస్తువుని చూస్తే ఏ ఆనందం ఏ ఉత్సాహము ఆనందం కలుగుతుందో దానికి ప్రియము పేరు తర్వాత ఒకప్పుడు మనం ప్రేమించిన వస్తువు కంట కానీ అది మనస్సుకి గుర్తు వస్తుంది గుర్తు వస్తేనే ఆనందం కలుగుతుంది ప్రేమించిన వస్తువు కావచ్చు వ్యక్తి కావచ్చు వ్యక్తి మనం ప్రేమించే వ్యక్తి ఎక్కడ దూరంగా ఉంటాడు ఉంటాడు లేకపోతే ఉన్న స్త్రీ కూడా కావచ్చు ఆ వ్యక్తి మనస్సులో గుర్తుకు రాగానే వీడికి నవ్వు చిరునవ్వు వస్తుంది వీడు ఎందుకు చిరునవ్వు నవ్వుతున్నాడు అంటే పక్కవాడికి తెలియకపోవచ్చు కానీ వాడికి అనుభవం కలుగుతుంది అటువంటి ఆ అనుభవానికి మోదము తర్వాత మళ్ళీ మళ్ళీ ఏదో ఏదో వ్యవస్థ చేయాలి కదా ఇప్పుడు ప్రియము మోదము ప్రమోదము అని మూడు పదాలు ప్రయోగించారు మూడింటికి డిక్షనరీ మీనింగ్ సేమ్ ఐ హ్యాపీనెస్ అనే డిక్షనరీ మీనింగ్ కానీ మరి ఇక్కడ మూడు వేరువేరుగా చెప్పి ఒకటి తలాని ఇంకొకటి ఒక రెక్క అని మరొక రెక్క అని చెప్పినప్పుడు ఎత్కించి భేదాన్ని మనం చూపించాలి చూపించి కొంత తేడాన్ని చూపించాలి కాబట్టి ఒక ఇష్టమైన వస్తువును ఒకటి తీసుకో తీసుకుని దానిని విడిచిపెట్టకుండా విత్ రిఫరెన్స్ టు దట్ టై లోన్ ఒక ఆనందానుభవాన్ని చెప్పచ్చు ఆ ఇష్టమైన వస్తువు లేక వ్యక్తి కనబడ్డప్పుడు కంటికి కనబడ్డప్పుడు వచ్చే ఆనందము ప్రియము కంటికి కనపడలేదు గుర్తు వచ్చాడు ఆ ఆనందము మోదము మళ్ళా మళ్ళా గుర్తు చేసుకుని అధికమైన ఆనందాన్ని పొందితే అది ప్రమోదము రా అంటే ప్రకృష్ట ఆ మోదానికే ఇంకొంచెం ఉత్కర్ష చెప్పాలి మీరు మోదానికి చెప్పిన అర్థాన్ని ఉత్కర్షలో ప్రమోదం చెప్పాలి ఇంకో కొత్త అర్థం చెప్పకూడదు కాబట్టి మోదానికి ఏది చెప్పారు గుర్తు వస్తే ఆనందం అని చెప్పారు ప్రమోదానికి దానికి తగ్గట్టుగానే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం వల్ల అధికమై ఇంకొంచెం ఎక్కువ ఆనందం కలుగుతుంది దానికి ప్రమోదము అని మూడు చెప్పారు ఇకపోతే ఆనంద ఆత్మ ఆత్మ అంటే పక్షి పక్షి గురించే కదా పక్షికి తలా అయింది రెక్క అయింది రెక్క అయింది తోక రాబోతోంది ఇంకేముంటుందండి మధ్యలో ఈ పొట్ట ఉంటుంది అది ఆత్మ అంటారు ఆత్మ అంటే దేహ మధ్య ప్రదేశము అది ఆనందము అది ఇప్పుడు ఇక్కడ ఆనందము అంటే చూడండి ఈ మోదము ప్రమోదము ప్రియము ఇత్యాది మానసిక స్థితులు ఉల్లాసరూపంగా ఉండే సుఖాకార వృత్తులు ఉన్నాయో వీటన్నిటికీ మూలంలో ఆత్మ చైతన్యం ఉంటుంది ఆత్మచైతన్యం నుంచే ఈ ఆనందానుభవాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అదిగో ఆత్మ చైతన్యానికే ఆత్మ ఆనంద అని పేరు అది ఆనంద అని పేరు దానికి మయం కాదు ఆనంద ఇవి మయాలు ఇవి ప్రియము మోదము ప్రమోదము ఇవి మయాలు మయక్కంటే వికారములు దాని నుంచి వచ్చిన రిఫ్లెక్షన్స్ రెస్ ది ఒరిజినల్ ఆత్మచైతన్యము అది ఈ పక్షికి ఈ మధ్యప్రదేశం కింద దేహ మధ్యప్రదేశం కింద వర్ణించారు ఇక బ్రహ్మపుచ్చం ప్రతిష్ట బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మ అంటే నిర్గుణ పర అది పుచ్చము అదే ప్రతిష్ట అని వర్ణించారు ఇప్పుడు మీకు వ్యవస్థయుక్తం చూడండి మళ్ళీ ఇంకోసారి అటు సైడ్ నుంచి నిర్గుణ పర ఏ రకమైన ఉపాధి సంబంధము లేని నిర్గుణ పర బ్రహ్మ దాన్నే శుద్ధ బ్రహ్మ అంటారు అది తోక ఏమంటే బ్రహ్మపుచ్చం తోక అనేది పక్షి ఎగురుతున్నప్పుడు పక్షిని నిలబెట్టిది ఏది అంటే శిరస్సు కాదు రెక్కలు కావు మధ్యభాగం కాదు తోక నిలబెడుతుంది అలా తీసుకోండి దాన్ని ఇంటే లైక్ దాట్ కాబట్టి ఆ తోక ప్రతిష్ట అంటే అధిష్ఠానము దేని మీద ఆశ్రయం నిలబడుతుందో అది ప్రతిష్టాన పడుతుంది ప్రతి తిష్టతి ప్రకృష్టం తిష్టతి అస్మిన్ ఇది ప్రతిష్ట దీని ఎందు అధిష్ఠితమై ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ కి ప్రతిష్ఠేటి బంగారం దాన్ని ప్రతిష్టా అంటారు ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఒక బ్యాంకర్ ఉంటాడు అయితే ల్యాండ్ లార్డ్ ఉంటాడు ఆ ల్యాండ్ లార్డ్కి ప్రతిష్ట ఏమిటి అండి అతని ల్యాండ్ ప్రాపర్టీ అతనికి ప్రతిష్ట విద్వాంసుడికి ప్రతిష్ఠేమిటి అతని పాండిత్యం అది ఆ పాండిత్యం బేసిస్ మీదనే విద్వాంసుడి యొక్క బతుకు ఉంటుంది అదే ఎక్కడికో వెళ్తాడనుకోండి వాళ్ళు జస్ట్ ఇతన్ని తీసుకెళ్లి కూర్చోబెడతారు అతన్ని మాట్లాడమని మైతి ఇస్తారు అప్పుడు అతనికి మాట్లాడిన పాండిత్య ప్రభావాన్ని బట్టి అతనికి వాళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు సత్కారాలు చేస్తారు వాళ్ళు వాపస్ కాబట్టి అతని యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇన్నర్ బేస్ ఇన్నర్ బేస్ ఏ ప్లాట్ఫామ్ మీద అతను ఎగ్జిస్ట్ మనుగడకి మూలంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ దానికి ప్రతిష్ట అనిపేరు అది ఏంటది ఈ ఈ ఆనందమయ కోశము అంటే మనము ఒక పది చిన్న జీవరూపంగా ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నామో ఈ ఆనంద ఈ ఆనంద వికారములు ఆనందమయొక్క ఝలక్ చిన్న చిన్న రిఫ్లెక్షన్స్ వేటినైతే అనుభవిస్తున్నామో ఇది దీనికి ప్రతిష్ట అల్టిమేట్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ శుద్ధ బ్రహ్మ ఆ శుద్ధ బ్రహ్మ ఈ ఉపాధి ఎందు ప్రతిఫలించి ఆత్మరూపంగా అభివ్యక్తమైనది కాబట్టి శుద్ధ బ్రహ్మ ప్రతిష్ట దాని యొక్క ఉపాధి ప్రతిఫలనము అంతఃకరణోపాధియులు ప్రతిఫలనము శుద్ధ చైతన్యము చైతన్య రూపంగా ప్రతిఫలిస్తుంది ఆ ప్రతిఫలన రూపమైనటువంటి ఆత్మ చైతన్యం ఏది కలదో అది దేహము యొక్క మధ్య భాగము తర్వాత ఈరెక్క ఆరెక్క శిరస్సు మోద ప్రమో ప్రియ మోద ప్రమోదములు ఇది ఆ పక్షియొక్క వ్యవస్థ అక్కడ అక్కడ తేలిందండి ఓకే త్రద్బ్రహ్మ మంత్రవర్ణే ప్రకృతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేతి తదిహ బ్రహ్మపుచ్చం ప్రతిష్టా ఛ బ్రహ్మ వాళ్ళ ఇప్పుడు ఈ ప్రకరణం బ్రహ్మ ప్రకరణము అని అందరికి అందరూ అంగీకరించి మాట సో ఎందుకంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ప్రారంభమే అయింది ఇప్పుడు ఆ బ్రహ్మ ఏది అన్న అన్నమయం బ్రహ్మ గౌణమే ముఖ్యం కాదని చిన్నపిల్లాడికి కూడా తెలుస్తూ ఉంటుంది దాంట్లో పెద్ద తెలివితేటలే ఉన్నాయి సో విజ్ఞా అలాగా విజ్ఞానమయం దాకా విజ్ఞానమయంతో సహా అన్నీ గౌణ బ్రహ్మలే కానీ ముఖ్య బ్రహ్మలు కావు కానీ మనకి దెబ్బలాట లేకపోతే అసలు భేదాభిప్రాయం ఎక్కడొస్తుందంటే ఆ విజ్ఞానమయం అనే ఆ అనువాకంలో వస్తుంది ఆ అనువాకం ఇలా ఉంది విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మానుతనుతే అిచ విజ్ఞానం దేవాసర్లే బ్రహ్మచ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మచేతువేద తస్మాచ్చతితి శరీరే పామనో హెత్వా అంటే మీరు ఒకసారి వింటారని అంటున్నా అనువాదం సర్వాన్ కామాన్ సమస్య శరీర ఆత్మా ఎవస్ తస్మాద్కస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మానందమయ ఆనందమయం దగ్గరికి వచ్చాం ఇదిగో ఇదే బ్రహ్మ అని మన కొంతమంది కంగారు ఇదే ఆనందమయే బ్రహ్మ కన్ఫర్మ్ చేసుకో అంటే కన్ఫర్మ్ చేసుకుందాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఎక్కడైనా అన్యోంతర ఆత్మానంద లేదు ఇంకా అంగా సరిపడిపోయింది ఆనందమేమే బ్రహ్మ అని అలా కంగారు పుడిపోయారు శంకర్లక్ష్మి అలా కంగారు పుడిపోక ఆ మయాన్ని పట్టుకుని బ్రహ్మంటావేమిటి కొంచెం అనువాదం అంటూ చూసుకో ఆనందమయం దగ్గరికి వచ్చావు ఆనంద అన్యోంతర ఆత్మానందమయ కొంచెం ముందుకు వెళ్ళు ఏనేషపూర్ణ సవాయశ పురుషుల తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ తస్య ప్రియమేవ శిర చూడు ఆనందమయము అంటే ఆ ఆనంద వికారమేన అర్థం చెప్పాలి ప్రాచుర్యార్థం చెప్పొద్దు వికారమనే చెప్పు అని సూచిస్తున్నట్టుగా ఉంది శృతి ఎందుకంటే ప్రియమోద ప్రమోదములు వికారములు అది కూడా ఎవరికి సందేహం లేదు ఇప్పుడు ఆనందమయం వికారమా కాదా అన్నదే క్వశ్చన్ కానీ ప్రియము మోదము ప్రమోదము వికారములు అనే దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు కాబట్టి ఆనందమయాన్ని ఎలా వర్ణించారు ప్రియమోద ప్రమోదములు అవయవములు అని వర్ణిస్తున్నారు ఆ మయట్ ఎలా ఉంది అదేమో వికారార్థంలో ప్రవాహంలో పడి కాబట్టి కంగారు పడిపోకలా బ్రహ్మ కావాలి నీకు వస్తుంది అయ్యో నువ్వు ఆనందమయాన్ని బ్రహ్మ కాదనేసిస్తే ఇంకా బ్రహ్మ లేకుండా అయిపోతుంది ప్రకృత హానము అప్రకృత ప్రసక్తి నువ్వు అలా కంగారు పడిపోతారు ఎందుకు జస్ట్ లైక్ ఆనందమయం నీకు ఎలా కనపడుతుంది గోడ్ హరి సో అలా కంగారు పడుకోవద్దు ఏవో దృష్టార్థాలు ఊరికే కంగారు కంగారు కంగారు పడద్దు వెయ్యి వెయ్యి ఆనందమయం నీకు బ్రహ్మ కావాలి ఎస్ అందుకో ఆనందమయం బ్రహ్మ ఆనందమయం బ్రహ్మ నాకు ఎందుకంటే మయట్లో వికారార్థమే కనపడుతుంది అక్కడ కాదు కాదు ప్రాచుర్యార్థం చెప్పేస్తాం ఎలా ఆ ప్రవాహంలో ఉంటే ప్రవాహంలో ఉన్నా ఇక్కడికి వచ్చేటికి మారిపోయింది అలా కనపడటం ఎందుకంటే మోద ప్రమోదములు ప్రియము ఇది వికారములే అని సూచిస్తున్నాయి అది వికారములు ఆనందమయము అది వికారమే అని చక్కగా చెప్పకనే చెప్తున్నాయి ప్రమోదోదక్షిణ మోదోదక్షిణ స్పక్ష ప్రమోదోత్తర స్పక్ష ఆనంద ఆత్మ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆ మయట్టు పోయింది మయట్టు మిగల్లేదు ఆనంద ఆత్మ అంటుంది తప్ప ఆనందమయ ఆత్మ అనలేదు మయట్టు డ్రాప్ తర్వాత నీ సమస్య ఏమిటి బ్రహ్మతో మొదలై బ్రహ్మకా ఇదిగో బ్రహ్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ కాని ఆనందం మయం బ్రహ్మకాదు కంగారు కంగారు అలా కంగారు పడిపోకూడదు ప్రతి దానికి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇదిగో ఇక్కడ నీకు బ్రహ్మ దొరికింది దీన్ని పుచ్చ బ్రహ్మవాదము అని తదప్యేష శ్లోకోవతి కూడా తర్వాత వస్తుంది మీరు ఒకసారి త్రిత్రి భాష్యం కనుక చూసినట్లయితే ఈ పుచ్చబ్రహ్మవాదం అక్కడ కూడా చాలా ప్రేమగా ప్రదర్శించి చూద్దాం భాష్యం చూసేద్దాం తద్విజిజ్ఞాపయై ఆనందమయపర్యం పంచకోల్ప్యంతే చూడండి మంత్రవర్ణము ఏం చెప్పింది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పింది ఆ తర్వాత కొంత బ్రాహ్మణ భాగం ముందుకు వెళ్ళింది ఇప్పుడు కూడా బ్రాహ్మణం మంత్రాన్ని సబ్సర్వ్ చేస్తూ ఉంటుంది సో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మంత్రము చేత ప్రతిపాదింపబడిన ఏ శుద్ధ బ్రహ్మగలదో ఈ ఈ సాధకునికి బోధించాలి అనే ఆకాంక్షతో విజిజ్ఞాపయుష విజ్ఞాపయుతం ఇచ్చా దాన్ని ఆ బ్రహ్మను శుద్ధ బ్రహ్మను వీడికి బోధించాలి అరుంధతిని వీడికి చూపించాలి అన్నట్టుగా శుద్ధ బ్రహ్మను బోధించడం కోసం కోశములు కల్పించబడ్డాయి పంచకోశములు కల్పించబడ్డాయి సో ఆ కోశముల ద్వారా శుద్ధ బ్రహ్మను బోధించడం కోసమే ఉద్దేశింపబడ్డాయి చెప్పిస్తే కోశములయందు తాత్పర్యం లేదు దీంట్లో ఇంకో చిన్న కిటికేమంటే కోశ శబ్దాన్ని శృతి ప్రయోగించలేదు స్థుతిలో ఎక్కడ కోశము అనే మాట ఇక్కడ లేదు దీనికి పేరలగా ఉంది శృతుల్లో ఉన్నాయి ఉండక శృతుంది హిరణ్మయే పదే కోశే విరజం బ్రహ్మ నిష్కలం అని అలాగ అక్కడ కోశిశబ్దం ఇంకో శృతిలో ఉంది దాన్ని పేరళల్గా తీసుకొచ్చారు ఇక్కడికి ఇక్కడైతే అస్య కోశిశబ్ద ప్రయోగం లేదు ఆ కోశములోని భాష్యకారులు శంకరులే ప్రయోగించారు మొట్టమొదటిసారి శంకరులు అన్నారు కోశములు ఆయన అన్న మీదట అందరూ ఇంకా కోశాల కోశాలని అనుకున్నారు లేకపోతే అది అసలు అంతకుముందు శృతిలో కోశ శబ్ద ప్రయోగం లేదు దీనికి సమాంతరమైన శృతిలో కోశశబ్దం ఉందని గుర్తించి ఆ శృతికి మర్యాదలు ఆ పదాన్ని ఇక్కడ ప్రయోగించారు ఎందుకంటే ఆ కోశబ్దము ఇట్ రియల్లీ వర్క్స్ వ్యాల్ ఇట్ బికమ్స్ ది సోర్స్ వేర్ యూ కెన్ రికగ్నైజ్ బ్రహ్మన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ది ఆబ్స్టకిల్ రికగ్నైజ్ బ్రహ్మన్ దట్ ఈస్ వాట్ కోషా ఈస్ ఇప్పుడు మీరు బ్రహ్మను అనుభవానికి తెచ్చుకోవాలి అంటే మీరు ఇలా కళ్ళు తెరిచి ఈతో చూస్తే బ్రహ్మతో అనుభవం రాదు రాదు అది కష్టం కళ్ళు మూసుకుని దేహాన్నే కనుక ఆ మనస్సు మనోనేత్రంతో దేహాన్నే పరిశీలిస్తూ ఉంటే దేహాన్నే ఒక అవయవం తర్వాత ఇంకొక అవయవము దేహాన్నే అలా పరిశీలిస్తూ ఆ దేహము అనే భావన విలీనమైపోయి మీరు సత్యద్పంగా నిలిచి ఉంటారు ఆ విధంగా దేహము నందు మీరు బ్రహ్మను అనుభవాన్ని తెచ్చుకోవచ్చు అంచేతనే ఈ దేహానికి బ్రహ్మపురము అని పేరు తదిదం బ్రహ్మపురం అని చాంద్రోష్ అష్టమాధ్యాయం దహర విద్యలో దీనికి బ్రహ్మపురము అని పేరు పురము అంటే ఏమిటి సో మహారాజధాని అంటే అక్కడ మహారాజు ఉంటాడు అలాగే ఇక్కడ కూడా పరబ్రహ్మ ఇక్కడ ఉంటాడు కాబట్టి పరబ్రహ్మ నివాసం నివాసం అంటే ఉపలబ్ధి స్థానము మీరు పరబ్రహ్మను అనుభవానికి తెచ్చుకుందుకు ఇదో ఇక్కడ అనుభవానికి తెచ్చుకోవచ్చు అంచేతనే ఇప్పుడు దేవుడు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు ఎదురుకుండగా దూరంగా ఎదుర్కొండగా ఉన్నట్టు అనిపించినా అల్టిమేట్గా మీరు కళ్ళు మూసుకుని ఆ వెంకటేశ్వర హృదయంలోనే దర్శించాల్సి ఉంటుంది సో బయట దర్శించటము విగ్రహంలో దర్శించటము ఈజే ప్రిలిమిన ఇటీజ్ ఇట్ ఈజ్ ఏ ప్రయర్ స్టెప్ వన్ స్టెప్ ప్రేయర్ టు ది ట్రూ దర్శనం వన్ స్టెప్ ప్రేయర్ అంచేటే అది ఇన్స్టింగ్టివ్గా ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే కళ్ళు మూసుకుని తన హృదయంలో దర్శించే ప్రయత్నమే చేస్తాడు మానవుడు అల్టిమేట్గా మీకు దేవుడు ఇక్కడే దర్శనం కావాలి కాబట్టి ఈ దేహము ఇది బ్రహ్మపురము దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాళ్యం సోహం భావైన పూజయేత్ అని ఒక ఇది ఉపనిషత్తులది తెలియబిందు ఉపనిషత్తులు ఏదో ఉపనిషత్తుల శ్లోకం మంత్రం అస్ట్ కనుక ఆ బ్రహ్మను ఈ కోశము అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ కోశము అంటే ఇటీస్ ది ఉపలబ్ధి స్థానం అండ ఇటీస్ ది ఆప్స్టెక ఉపలబ్ధి స్థానం ఎప్పుడవుతుంది వివేకం చేస్తే దేహంతో వివేకం చేస్తే అంటే దేహంతో తాదాత్మ్యం అవ్వకూడదు ఐడెంటిఫై అవ్వకూడదు దేహంతో ఐడెంటిఫై కాకూడదు దట్ మిస్టేక్ వన్ షుడ్ నాట్ డూ అసలు సాధకులు చాలా ఆరంభంలోనే తొందరగానే దేహాభిమానాన్ని విడిచిపెట్టేసేయాలి అని చెప్తారు ఎందుకంటే దేహాభిమానాన్ని మీరు విడవకుండా అసలు సాధన టేకాఫే కాదు ఇప్పుడు రాకెట్లు చంద్రమండలానికి రాకెట్లు వెళ్ళాలంటే ఆ ఫస్ట్ స్టేజ్ రాకెట్ని వెనకాల వదిలిపెట్టేస్తే కానీ అది చంద్రమండలం వైపు వెళ్లే మార్గం అసలు సుగమనే కాదు ఇంకా ఉంటే మన ఎదురుకుండా ఆకాశంలోనే వెళ్లాడుతూ ఉంటుంది అది ఆ రాకెట్ని వదిలిపెట్టేయాలి అది వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అంచేతనే సముద్ర తీరాన్ని ప్రయోగిస్తారు ల్యాండ్ మాస్ నుంచి ప్రయోగించరు సముద్ర తీరం శ్రీహరికోటం లేకపోతే అక్కడ కేక్ ఎక్కడ ప్రయోగించినా సముద్ర తీరంలోనే ప్రయోగిస్తారు ఎందుకంటే ఈ ఫస్ట్ రాక ఫస్ట్ స్టేజ్ రాక ఊడిపోతుంది ఎక్కడే ఊడిపోతుంది అప్పుడు అది ముందుకెళ్తుంది అది ఊడను అని ఎక్కడికి వెళ్ళదు ఆ మొత్తం అంతా కూడా వచ్చి సముద్రంగా పెడుతుంది దేహాభిమానం అలాంటిది దేహాభిమానం పెట్టుకోకూడదు దేహమునందు నేను అనే తాదాత్ని ఎప్పుడైతే పెట్టుకున్నాడో ఆ దేహమే కోశమైపోయి వీడిని బంధించేస్తుంది ఆటంకం అయిపోతుంది దేహం వివేచన చేసి వివేకపూర్వకంగా దేహాన్ని ఎప్పుడైతే దర్శిస్తాడో వెంటనే ఆ దేహంలోనే పరబ్రహ్మ వీడికి అనుభవానికి వచ్చేస్తుంది ఇది కోశము యొక్క స్వరూపం కనుక ఈ ఈ కోశములను కల్పించింది శృతి ఎందుకు కల్పించిందంటే వీడిని స్టెప్ వైజ్ ఆ పరబ్రహ్మయుడు ప్రవేశపెట్టడం కోసమే ఆ పరబ్రహ్మను బోధించడం కోసమే కల్పించింది కాబట్టి ఆనందమయం ఆయన పెద్ద అబ్జెక్షన్ ఏమిటంటే ఆనందమయం బ్రహ్మ కాదు అనేస్తే అసలు మనకి బ్రహ్మే లేకుండా అయిపోయి ప్రకృత హానము అప్రకృత ప్రసంగము వచ్చేస్తాయని అనుకున్నవే నీకు అది ఆ మొత్తం అనువాకంలో బ్రహ్మ వదిలిపెట్టేసి మేము మాత్రం బ్రహ్మను వదిలిపెట్టేసామా బ్రహ్మను పట్టుకున్నాం కదా బ్రహ్మ పుచ్చం ప్రతిష్టాదిగో బ్రహ్మ నీ బ్రహ్మ ఎక్కడికి కంగారు అక్కడికి ఇదిగో ఆనందమయమే బ్రహ్మ అని అలా పట్టేసుకోకూడదు దొంగని పట్టుకోరా అంటే ఇలాంటివి ఏమో ఉంటాయి దొంగలు పట్టుకోరా అంటే ఎవడో ఒకటి ఇదిగో వీడే దొంగ అని అలాగే కాదు ఓడినట్టుగా అలాంటివో కొన్ని అది చూస్తూ ఉంటాం అలాగే బ్రహ్మని తెలుసుకోరా అంటే ఇదిగో ఆనందమయమే బ్రహ్మ అని అది ఎలా ఉందంటే ఇదిగో అందమయమే బ్రహ్మ అని ఎవడైనా కనుక కనబడితే ఎలా ఉందో అలాగే ఉంటుంది కొంచెం దానికంటే బెటర్ అనుకోండి అయినా కూడా ఆనందమయం బ్రహ్మ కాదు ఇక్కడ నేను ఊరికే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయిపోయి ఆనందమయం బ్రహ్మ కాదండి మనకి బ్రహ్మే లేకుండా అయిపోయి మరొకటి తోడు అలాంటి దంగా ఏమీ వద్దు నీకు ఇదిగో ఆయన అదే అంటున్నారు